్రీగురుభ్యో నమ శ్రీగణేషాయ నమ శ్రుతిస్మృతిపరాణానామాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం బహిరంతశ్చూ అచరచరే సూక్ష్మత్తదవిజ్ఞే దూరస్థం శాంతి ఆ పరమాత్మను వర్ణిస్తున్నారు చాలా కావ్యమయమైన వర్ణన కావ్య భక్తిలో కాళిదాసాదులు వర్ణిస్తే ఎలా వర్ణిస్తారో అలా వర్ణిస్తున్నారు వేదాంతంలో కూడా అలా ఉంటున్నప్పుడు ఆ పరమాత్మ భూతానం బహి అంతశ్చ ఏదైనా ఒక ప్రాణిని మీరు తీసుకున్నట్లయితే ఆ ప్రాణికి బయట ఆ పరమాత్మయే లోపల అపరమాత్మయే ఈ బయట లోపల అంటే అసలు దేనికి బయట దేనికి లోపల ఆ విషయాన్ని భాష్యకారులు వివరిస్తారు సో ప్రతి ప్రాణికి బయట పరమాత్మయే ఉన్నాడు లోపల పరమాత్మయే ఉన్నాడు ఇప్పుడు పాలు పాలు తీసుకోండి ఒకప్పు పాలు తీసుకుంటే ఆ పాల యొక్క తీయదనము పైన ఉంటుందా మధ్యలో ఉంటుందా అడుగులు ఉంటుందా మొత్తం పైన ఉంటుందా మధ్యలో ఉంటుందా అడుగులో ఉంటుంది అదేవిధంగా పరమాత్మ సకల ప్రాణులకు బయట లోపల కూడా వ్యాపించి ఉన్నాడు సో అంతర్బహిష్ట ఇక్కడ బహిరంతష్ట అన్నారు నారాయణ ఉపనిషత్తులో అంతర్బహిష్ట తిరిగేస్తారు తత్సర్వం వ్యాప్య నారాయణస్థిత నారాయణుడు వైకుంఠంలోనే ఉంటాడు తప్ప ఈ చుట్టుపక్కల ఎక్కడా ఉండడు కొంతమంది చెప్తా అలా చెప్తా వైకుంఠంలో ఉండి ఆయన అవతారం ఎత్తినప్పుడు కృష్ణ రామ లోకంలో ఉంటారు అంతే తప్ప నారాయణుడు ఈ లోకంలో ఉండడు నారాయణుడు వైకుంఠంలోనే ఉంటాడు అని అలా చెప్తా కానీ అది ఆ రకమైన ప్రతిపాదన సరిత్య లేదు అది అంగీకారం కాదు ఎందుకంటే వైకుంఠం కూడా లోకంలో అంతర్గతమా బాహ్యమా లోకంలో బాహ్యమా ఉండాలని తెలియలేదు ఎందుకంటే అది కూడా బ్రహ్మాండంలో భాగమే బ్రహ్మాండానికి బయట అంటూ ఏమి ఉండదు ఎందుకంటే స్పేస్ అనేది బ్రహ్మాండాంతర్గతమై ఉండగా ఈ బయట లోపల మాటలు స్పేస్ స్పేస్కి స్పేస్కి చెంది ఉంటాయి ఇంకా ఇంత భయ స్పేస్ అన్నది వితిన్ ది యూనివర్స్ ఉన్నప్పుడు అవుట్ సైడ్ ది యూనివర్స్ వైకుంఠము అనే మాట కూడా అది ఇది నాకు వ్యాలిడ్ స్టేట్మెంట్ దీనికి ఇంగ్లీష్లో పేరుండే ఆక్సిమొరా అంటారు ఇంగ్లీష్లో వాడతారు దాన్ని అంటే అది తన విరుద్ధమైన వచనము అది సబబైన మాట కాదు కాబట్టి నారాయణుడు వైకుంఠంలో ఎక్కడో ఉంటాడు అనే మాట నారాయణుడు అంటే సర్వ సకల ప్రాణోయంగు ఉండివడే అంతర్వహిష్ట తర్వం వ్యాప్య నారాయణ స్థిత అసలు నారాయణ అంటే నరాహ అయనం ఎర నారాయణ ఒకట నరాహతత్వము నశింసదు దానికి నరహ అని పేరు ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి మనిషిని రెండు రకాలుగా అనొచ్చు మర్త్యహ అనొచ్చు నరహ అనొచ్చు మర్త్యహ అంటే మరణించే స్వభావము కలవాడు అని అర్థం వస్తుంది నరహ అంటే నశించని స్వ స్వరూపము గలవాడు అని అర్థం నే నే అను మంత్రం నశించదు ఆత్మతత్వము నశించదు అది సుఖ దుఃఖములకు అతీతమైనది కాబట్టి అది నరహ కాబట్టి మనిషి యొక్క దేహాది అభిమానాన్ని పురస్కరించుకుని మనిషిని వర్ణించాలి అంటే మత్య అని మనిషి స్వరూపాన్ని బట్టి మనిషిని వర్ణించాలి అంటే నరహ అని వర్ణించాలి ఆ నరుల అంటే నశించని స్వభావ స్వరూపము గల ఆత్మస్వరూపులైన ప్రాణుల ఉంటారు నరాహ అయనం ఎస్యా అని అది నారాయణుడు కాబట్టి నారాయణుడు సకల ప్రాణుల లోపల బయట కూడా ఉంటాడు బయట అంటే పంచభూతముల రూపంగా ఉంటాడు లోపల ఆత్మ చైతన్య రూపంగా ఉంటాడు సో కాబట్టి బ్రహ్మన్ ఈజ్ ప్రజెంట్ ఎవర్ నాట్ ఓన్లీ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎవర్ వేర్ బ్రహ్మన్ పర్ఫెక్ట్ ఇప్పుడు పరమాత్మ మనిషిలో పెళ్ళిలో కుక్కలో దోమలో అంతటా ఉన్నాడు కదా ఎక్కడ బాగా ఉన్నాడు ఎక్కడ బాగాలేదు అని అలాగే ఉన్నాడు మనిషిలో ఉన్నప్పుడు పెర్ఫెక్టే కుక్కలో ఉన్నప్పుడు పెర్ఫెక్టే దోమలో ఉన్నప్పుడు కూడా పెర్ఫెక్టే మరి దోమలు కుడతాయి కదా దట్ ఈస్ ది పెర్ఫెక్షన్ కుట్టడం కుట్టడం వాటి యొక్క ధర్మం వాటి పని అదే పర్ఫెక్షన్ దట్ ఈస్ ఇట్స్ పెర్ఫెక్షన్ ఇంకేతనే అవతారాల్లో కూడా చేప అవతారమే వరాహం కూడా అవతారమే కాహం అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ అవతారమే అది కూడా వరాహం కూడా అవతారమే కాబట్టి పరమేశ్వరుడికి అవతారం ఎత్తడానికి కొంచెం మంచి అందరూ ప్రేమించేటువంటి ప్రాణిని చూసుకుని అవతరించలేదు వరాహ రూపంగా కూడా అవతరించినాడు చేపగా కూడా అవతరించినాడు కాబట్టి కాలభైరవుడు కుక్క రూపంగా కూడా పరమాత్మ ఏం కనుక బహిరంతశ భూతానం సో అచరం చరమేవచ ఇది మరీ ఇంట్రెస్టింగ్ కదలనిది ఆయనే కదిలేది కూడా ఆ పరమాత్మయే అంటే అర్థం ఏంటి కదలని భూమి పరమాత్మయే కదిలే పశువు ఆ భూమిపై కదులుతూ ఉంటుంది పశువు అది కూడా పరమాత్మే కదలని చెట్టు ఆ పరమాత్మయే ఆ చెట్టుపై కదిలే కోటిల కూడా ఎంత బాగుండదు ఆ చరం చరమేవ చో అంటే ఇప్పుడు మీరు కుండల్లో నీరు పోసి పెట్టారనుకోండి సూర్యుడు సూర్యుడు అన్ని కుండలలోనూ సమానంగా ప్రతిఫలిస్తూ ఉంటాడు మంచినీళ్ల కుండలోనూ ప్రతిఫలిస్తాడు కొంచెం ఉనికి నీళ్ళ కుండలోనూ ప్రతిఫలిస్తాడు రంగు నీళ్ల కుండలోనూ ప్రతిఫలిస్తాడు ఆఖరికి కుడితే ఉన్న కుండలో కూడా కొంత గొప్ప ప్రతిఫలిస్తూనే ప్రతిఫలించకపోవడము అనే మాట ఉన్నది కాబట్టి అచరము చరమే వచ ఇప్పుడు ఉప్పు సముద్రంలో ఎక్కడ ఉంటుంది అంతటా ఉంటుంది సముద్రంలో అంతటా ఉప్పు ఉంటుంది అలాగే జగత్తులో పరమాత్మ ఎక్కడ ఉంటాడంటే అంతటా ఉంటాడు సో ఈ పలు పలు విధముల సకల ప్రాణుల ఎందుకు కూడా ఒకే పరమాత్మ విశాలమైన సముద్రంలో అంతటా ఉప్పు ఉన్నట్లుగా వ్యాపించి ఉంటాడు అది మీకు ఆ దృష్టాంతం కాబట్టి ఇంకో దృష్టాంతం ఎలా అయితే కెనటములు చిన్నవి పెద్దవి అన్నీ ఒకే సముద్రమునందు అధిష్ఠితమునై ఉంటాయో అదే విధంగా సకల కూడా ఒకే పరమాత్మ నందు ఇంటిని కలిగి మనుగొడను ఉన్నారు కాబట్టి సో దాన్ని అంటే వీఆర్ ఆల్ లైక్ సో మెనీ బబుల్స్ In the octane of existence. The time he is also seeing all the ocean of existence Oh, we ľanekapul avele Oh, ཆekap ཆekapul Cherry The essence of Peace is something to happen There is Fresh by Now bringing up the soil Because in the world, the abundance of people సముద్రం కంటే బుడగలు ఏనాడు సపరేట్గా లేవు కాబట్టి సో పరమాత్మ సకల ప్రాణుల యందు సర్వకాలముల యందు వ్యాపించియే ఉన్నాడు తర్వాత సృష్టి కాలమునందు పరమాత్మయ్యే వ్యాపించి ఉన్నాడు స్థితి కాలమునందు పరమాత్మయ్య వ్యాపించి ఉన్నాడు ప్రళయ కాలమునందు కూడా పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు ఎలాగంటే సూర్యోదయ సమయంలో ఉన్నది సూర్యుడే మధ్యాహ్న సమయంలో ఉన్నది సూర్యుడే సాయంకాలం ముందు ఉన్నది కూడా సూర్యుడే ఆ విధంగా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అయితే మరి ఎంతటా ఉంటే తెలియడం ఎందుకు తెలియట్లేదు జనులు తెలుసుకోలేకుండా ఉన్నారు కదా జనులు తెలియదు పరమాత్మ అసలు ఈ జగత్తు ఈ ధర్మ ఈ భోగములు అర్థం సంపద జగత్ అంటే జగత్తంటే రెండు అర్థము కామము భోగములు ఉంటాయి సంపద ఉంటాయి ఆ భోగాలను అనుసరించాలి అంటే జగత్తుంటే సో పరమలోకము అంటే ధర్మం అనే మాట చేరు ఈ జగత్తులో ఉన్నవాళ్ళు అర్థకామాలలో తలముంకలవుతూ ఉంటారు తప్ప అర్థకామ బుద్ధికి అతీతంగా ఆత్మతత్వాన్ని అరయాలి అనేటువంటి వివేకం వాడుకుంటారు అర్థకామ బుద్ధే ఉంటుంది ఎప్పుడైనా దేవుడికి ఒక ఒక చిన్న పూజ చేసినప్పుడు కూడా అర్థకామ బుద్ధితోటే కూర్చేస్తారు తప్ప అర్థకామ బుద్ధిని వీడి తత్వమును అరయవలననే ఉత్సాహంతో కూజాది చేయాలి లోకం అలాగే ఉంటుంది ఎందుకంటే ఆ పరమాత్మతత్వం అత్యంత సూక్ష్మమైంది కాబట్టి మా మానవులు అలసులుగా ఉంటారు లేజీ ఇంటలెక్చువల్ లేజీ ఫిజికల్ లేజీ కూడా ఇప్పుడు ఈ ఇప్పుడు మీకు ఏదైనా ఒక మీకు గ్రహ బలం బాగుండేదని మీకు అనిపించింది అనుకోండి అనిపించవచ్చు తప్పే ఉంది సో ఇప్పుడు రాహు రాహుగ్రహ బలము నాకు సరిగ్గా లేదు అప్పుడు ఏం చేయాలి రాహుదేవత యొక్క మంత్రాన్ని జపం వీడు ఎవడనో పెట్టి జపం కానీ చాలా జపం చేయాలి ఎంతో రాహు మంత్రం ఎంతసేపు అలాగా ఒక పండితుల దగ్గర కూర్చుంటే ఒక గంట సేపు కూర్చుంటే మంత్రం నోట్కొచ్చేసి చిత్రువీ సదామృఢ సఖా కయాత్రీ ఛందస్సు అంత సింపుల్ మంత్రం అనేకపోవట్లేదు అందమైన మంత్రం రాహుగ్రహ మంత్రం దాన్ని డబ్బులు చేసుకోవచ్చు కదా అది నేర్చు చేసుకుని డెబ్బన్ చేసుకోవచ్చు తప్పే ఉంది మీరు రాహుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది అలా చేయొచ్చు కదా అలా తన ఆఫీసుకు పోయి డబ్బు ఎవరు ఒక ఆయన మీరు జపని చేయండి అని కొడుమానిస్తాడు ఆయన జపని చేస్తూ ఉంటాడు జపం చేస్తూ ఉంటే నువ్వు అప్పు ఇంట్లో కూర్చున్నాడు సరిగ్గా చేయట్లేదు అంటారు కూర్చుని ఇంట్లో చూడకుండా సరిగ్గా చేయొచ్చు కదా మంత్రి గారు మొత్తం ఏడు గంట మరికే అయిపోయింది ఏమిటండే పద్దెనిమిది కదా తను కొని అంతటా గమనం చేసేది ఏమిటండీ కొని ఎందుకు ఈ తను కూర్చొని చేయొచ్చు చే అలసులుగా ఉంటాడు జనులు లేజీ ఫిజికల్లీ లేజీ ఆత్మతత్వం అని ఇంకేం తెలుసుకుంటాను ఫిజికల్గా చేసి పనికే సోమరిధనం ఉన్నప్పుడు అలసత్వం ఉన్నప్పుడు లేజినెస్ ఉన్నప్పుడు ఆత్మతత్వము అరయాలి అంటే అత్యంత సూక్ష్మమైన విచారము ఉండాలి తర్వాత చాలా ఓపెన్ మైండ్ ఉండాలి అది కొంచెం కఠినమైన విషయం కాబట్టి జనుడు దాని కేలికగా తెలుసుకోలేకపోతున్నారు వద్దాం దాని దగ్గరికి వద్దాము ముందు ఆ మొదటి లైన్కి భాష్యాన్ని చూద్దాం బ అంటే బయట బయట అంటే ఏమిటో ఆయన వ్యాఖ్యానిస్తున్నారు బయట అంటే ఏమిటి బయట దేనికి బయట త్వక్పర్యంతం దేహం ఆత్మత్వ అవిద్యాకల్పితం అపేక్ష్యమే అవధిం క్యయట అని మనం ప్రయోగం చేస్తూ ఉంటాం ఈ బయటని ప్రయోగించేయటం వెనుక బోల్డ్ అజ్ఞానం ఉన్నది మూల్డ్ అజ్ఞానం ఎంత అంతకాల అజ్ఞానం చాలా ఎక్కువ అజ్ఞానం ఉన్నది అది ఎలాగంటే చూడండి దేహము దేహం ఎక్కడితోటి సమాప్తం అవుతుంది చర్మంతో కూర్చో దేహము ఎలాగంటే ఇక్కడ మన అప్పుడప్పుడు ఈ దిష్టి బొమ్మలను తగలబెట్టడం మన వాళ్ళు ధర్నాలు చేస్తూ పార్టీ శిఖరంలో అలా బాగా చేస్తూ ఉంటారు అక్కడ చక్కటిపల్లిలో దిష్టి బొమ్మలు అందుతారు మీరు దిష్టి బొమ్మలు మీరు తయారు చేస్తే అంత బాగా తయారు ఆ దిష్టి బొమ్మలు తయారు చేసేటువంటి షాపం ఒకటి ఉంది పోతే మీరు సైజు ఆ సైజును బట్టి ధర నిర్ధారణ చేసి మీరు చక్కటి దిష్టి బొమ్మ తయారు చేస్తారు ఆ దిష్టి బొమ్మ ఎలా తయారు చేస్తారంటే సో ముందు ఈ వెదురు బద్దీలు వెదురు పొలాలు ఈ పుల్లలతో ఒక స్కాఫోల్డ్ తయారు చేస్తారు ఇలాగా అడ్డంగా ఇది పెట్టి చేతులు అనమాట పొరుగ్గా ఒకటి పెట్టి బలంగా కొంచెం దృఢంగా ఉండిట్లా ముందు స్కాఫోల్డ్ తయారు చేస్తారు మీరు పైసల్ని డబ్బు కొలది రొట్టె మీరు పైసలు కొంచెం ఎక్కువ పెడితే మంచి దిష్టి బొమ్మ వస్తుంది కొంచెం బాగా మందుతుంది కూడా మీరు కక్కుర్చు అది అది ఊడిపోయిట్లా ఉంటుంది కాబట్టి మంచి బలమైన దిష్టి బొమ్మ కొనుక్కు తెచ్చుకోవచ్చు డబ్బులు ఇచ్చి ఆ మంచి వెదురు బద్దీలలోనే పెట్టి పెట్టి వెదురు బద్దీలు పెడతాడు అది ఫస్ట్ స్కాఫోన్ అది మన అస్థిపంజరము వంటిదన్నమాట అస్థిపంజరం దాని గడ్డి పెడతాడు గడ్డి కాగితాలు కాగితాలు బట్ చింపేసినటువంటి చెత్తం సరే అవి ఫిల్లర్స్ అంటారు ఈ మెటీరియల్ గడ్డి ఇది బాగా పెడతాడు పెట్టి ఆ తర్వాత దాని మీద ఓ గోను సంచి గోధు సంచి ఒకటి జూట్ బ్యాగ్ అది ఆ మెటీరియల్ వేసి చక్కగా దమ్మను అది పెట్టి కొడతాడు కురుపుస్తాలు వేసి కొడతాడు కుట్టి ఆ తర్వాత మీరు కనుక పైసలు ఇచ్చినట్లయితే మీరు ఖరీదు పెట్టినట్లయితే తెల్లటి వస్త్రాన్ని దానికి చుట్టూ కట్టి చక్కగా సూజీదారంతో కుట్టి అలంకారం చేసి ముక్కు కన్నులు అలాంటివన్నీ కూడా పెట్టి మీరు చక్కటి దృష్టి బొమ్మని అందజేస్తారు దానికి మీరే పేరు పెట్టుకోవచ్చు మీరు ప్రైమ్ మినిస్టర్ గారు పేరు పెట్టుకోవచ్చు లోకల్ మినిస్టర్ గారు మీరు ఏమని దానికి మీరే పెట్టడం పేరు పేరు పెట్టి దాన్ని ఆఖరికి ఏం తీసుకెళ్ళడం ఆ అతిశి త్రాసు దాకా ఉపయోగించి అక్కడ నిప్పు పెట్టి తగలబెట్టాడు మనిషి అంతకంత ఉద్ధరించింది మరొకటి మనిషి ఒక దిష్టి బొమ్మ ఈ దిష్టి బొమ్మని తయారు చేస్తాడు తల్లి తల్లి గర్భంలో ప్రారంభం అవుతుంది ఆ తర్వాత వచ్చిన తర్వాత ప్రసవం అయిన తర్వాత భోజనం చేసి చేసి చేసి ఇంత దిష్టి బొమ్మలాగా తయారు చేస్తాడు దానికి అలంకారాలు అవి చేసే చుట్టూ ఉరేగిస్తూ ఉంటాడు ఆ కన్న ఎవరిలో తీసుకెళ్ళి మీకు పెట్టి తగలబెట్టి వస్తాను ప్లస్ ఇట్లా హీ బాధ మనిషి జీవితము దిష్టి బొమ్మ కోసం ఎనీవే సో అలా చెప్పాలి అది అలా వైరాగ్యం కోసం అలా చెప్తారు వరవడానుకోకండి ఏంటి వాటర్ వెళ్ళడానికి వస్తే ఇలాంటి అమంగళం మాటలు చెప్తున్నాడు ఏమిటి అనుకోకూడదు మరో చోట మంగళం వేదాంతంలో ఇదే మంగళం ఏంటి మంగళం ఓడి పేరు కాబట్టి సో ఈ దిష్టి బొమ్మ ఇది అదే అంటున్నారు ఆయన తప్ప నియంత్రం దేహం లోపల ఎముకల పోగుతో మొదలుపెట్టి చర్మం వరకు ఉండే దేహము ఇది ఈ దేహము ఇది యథార్థమా సత్యమా సత్యంగా దేహం ఇచ్చే అవిద్య కల్పితం ఇది పెద్ద టాపిక్ దేహం ఇత్య అని చెప్పాలి ఆయన ఆయన దాన్ని దాటవేద్దామంటే మనం దాటవేయచ్చు ఆయన అవిద్య కల్పితం అనుకున్నారు దేహం అన్నది అవిద్యా కల్పితం అది ఎలాగో చెప్తావు చూడండి మనకి ఏమనిపిస్తుందంటే మీరు జాగ్రత్తగా మరి ఆలోచించాలి ఓపెన్ మైండ్తోటి వినాలి చాలా విచారక్షమైనటువంటి మనస్సుతోటి మీకు శాస్త్రాన్ని శ్రవణం చేయాల్సి ఉంటుంది ఏవో మీకు ఎవో కొన్ని భావాలు ఉంటాయి ఇక్కడ అక్కడ మిగిలిపోగేసినటువంటి ఐడియాస్ ఏవో ఉంటాయి అవన్నీ పట్టుకునే వేదాంతం వింటే మీకు ఏదో ఇది ఏదో కాదు అలాగే ఇది చాలా విదూరంగా కూడా ఇలా ఉంది ఏమిటి రైదా దేహము కల్పితం మీకు హాస్పిటల్స్ చుట్టూ తిరిగి తిరిగి దేహం సత్యం అనే భ్రమ కలుగుతుంది ఎందుకంటే డాక్టర్లు ఈ స్కాన్లు ఆ ఆ బొమ్మలన్నీ ఇచ్చి ఇది మీ దేహానికి సంబంధించిన బొమ్మలు నీ బొమ్మలే అని చూపిస్తారు అదంతా సత్యమని ఆ సందర్భంలో అదంతా బాగానే ఉంది కానీ దేహము అనేది అది అవిద్యా కల్పిత అంటే ఏమిటి నేను దేహము అనే భావన ఉన్నప్పుడు మాత్రమే దేహము నేను నిద్రపోతున్నాను దేహ భావన లేదు దేహం జాగ్రత్త అవస్థలో కూడా మీకు మొత్తం తెలుగు ఉన్న సమయం అంతా దేహభావన ఉండదు తెలివి మీరు తెలుగుగా ఉన్న సమయం పదహారు గంటలు ఉంటే పదహారు గంటలు దేహభావన ఉంటుందా ఉండదు మీరు రూపాయలు లెక్క పెడుతున్నారనుకోండి దేహభావన ఉండనే ఉండదు అప్పుడు దేహం ఉండదు ఆ ఇకలు ఆ సౌండ్ తప్ప దేహం ఉండదు ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నారు మన వాళ్ళు సూపర్ లీగ్ అని భారతదేశానికి ఒక మంచి ఒకటి ప్రారంభమైంది ఈ క్రికెట్ తోటి పిచ్చి కొంచెం కొంతగా కొంతైనా తగ్గి ఈ ఫుట్బాల్ ఆడినట్లయితే దేశం అభివృద్ధికి వస్తుందని వివేకానంద స్వామి ఆయన ఓ ఫార్ములా చెప్పాడు ఎవరికి పుట్టిందో ఈ బుద్ధి మొత్తానికి ఆడాలనే బుద్ధి పుట్టింది బహుశా ప్రైమ్ మినిస్టర్ గారే దాన్ని అలా ఎంకరేజ్ బిహైండ్ ది సీన్స్ ఆయనే జయించారేమో నాకు తెలియదు ఇప్పుడు నాకు సంతోషం ఏంటంటే మన యంగ్ పీపుల్ యూరోపియన్స్తో సమంగా ఆడుతున్నాను నేను గమనించా నేను అనుకున్నాను వీళ్ళు ఆడలేకపోతారు యూరోపియన్స్ ఫుట్బాల్ అంటే చాలా హై స్కిల్ అండ్ అ వెరీ హై పవర్ గేమ్ ఆడేస్తారు వాళ్ళు యూరోపియన్స్ వాళ్ళని మించిన వాళ్ళు ఎవరుండ మన వాళ్ళు వీళ్ళు ఇడ్లీలు దోశలు తిని వీళ్ళ ముఖం వీళ్ళు ఏమంటారని నేను అనుకునేవాడిని నా భ్రమలా ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళు నేను చూశాను ఒకటి రెండు మ్యాచ్లు సంఖ్య కూర్చొని చూడడానికి నాకు అవకాశం లేకపోయింది నేను అమెరికా నుంచి వచ్చే అయిపోయింది సూపర్ లీగ్ బట్ ఏ లిటిల్ ఐ హీన్ To the extent I have seen, I am very happy. In the case of Swami Vivekananda, He said, He said, In the case of Swami Vivekananda, A young man, He came to his life and saw his life and saw his life. He came to his spirit of challenge. He came to his own life and he came to his own life. He came to his own life and he came to his own life. వీడియో గేమ్ ఆడతారు చిప్స్ తింటూ కోకా కోలా తాగుతూ వీడియో గేమ్ ఆడతా దానివల్ల సోమరులుగా తయారవుతారు దేహాభిమానం పెరిగిపోతుంది చాలా తప్పు ఫుట్బాల్ ఆడితే ధైర్యం వస్తుంది బలం వస్తుంది మంచి సంస్కారాలు వస్తాయి ఛాలెంజింగ్ స్పిరిట్ వస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా దేహాభిమానం తగ్గుతుంది చూడండి మంచి లక్షణాలు ఉన్నాయో కాబట్టి మీరు కూడా ఫుట్బాల్ బాగా ఎందుకంటే చేయండి క్రికెట్ని ఎక్కడ చేయకండి వేస్ట్ ఇట్స్ యూస్లెస్ గేమ్ ఫుట్బాల్ ఈస్ ది గేమ్ మ్యాక్సిమం గేమ్ ఎనివే సో ఫుట్బాల్ ఆడేవాడికి ఆ ఫుట్బాల్ ఆడే టైంలో ఇది ఉండదు దేహాభిమానం ఉండదు దేహాభిమానం ఉండదు కాళ్ళు విదిలిపోతాయి ప్రాణం పోయినా గోల్ పడిపోవాల్సిందే గోల్ వాళ్ళు గోల్ని ఓంకార ధ్యానం చేసినట్టుగా చేస్తారు ఓంకార ధ్యానం మనం అలా చేస్తాం స్తాం కదా వాళ్ళు గో వాళ్ళకి అదే వాడు వాడు ఆ పరమాత్మలో వీడియో అయిపోతాడు గోలు పడ్డప్పుడు వీడు ఎక్కడో కూర్చుని ఉంటాడు వాడు ఎవడో వేస్తాడు గోలు వీడు గోలు అది వాడు ఆత్మస్వరూపంలో విలీనం అయిపోతాడు అంతే అన్న సమాధిలోకి వెళ్ళిపోతాడు గోల్ పడగాలి బ్రెజిల్ వాడు గోల్ వేస్తే మొత్తం బ్రెజిల్ దేశమంతా కూడా సమాధిలోకి వెళ్ళిపోతుంది అంత ఉత్సాహం ఆ స్పిరిట్ అలా ఉంటుంది ఎనీవే సో దేహం ఎప్పుడు ఉంటుంది దేహ భావన ఉన్నప్పుడే దేహము ఉంటుంది దేహ భావన లేనప్పుడు దేహము ఉన్నవే ఉండదు అంటే దాన్ని బట్టి ఏం తెలిసింది మరి అది అన్వయ వ్యతిరేకాలను బట్టి మీరు అర్థం చేసుకోవాలి దేహభావన ఉంటే దేహము ఉన్నది దేహ భావన లేకుంటే దేహము లేదు అనగా దేహము భావన రూపము బాడీ ఈజ్ ఎ థాట్ ఇన్ మైండ్ ఇది వేదాంతమేది ఇదేం పురాణ కాలక్షేపం అనుకుంటున్నారా అలా అనుకోకండి సుమా నేను అలా చెప్తూ ఉంటాను ఎందుకంటే అలా ఎవరైనా భ్రమపడే అవకాశం ఉందని ఈ పురాణ కాలక్షేపం కాదు వేదాంత ఫిలాసఫీ అంటే సైన్స్ చూడండి సైన్స్ అనే వాళ్ళకి చెప్పారు కాబట్టి ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఫిలాసఫీ అండ్ డేర్ ఫోర్ దేహము ఇట్స్ ఎ థాట్ ఇన్ ది ఉన్నటువంటి ఒక ఒక వృత్తి మరో వృత్తికే దేహము అని పేరు మనస్సుకే మరో పేరు అజ్ఞానము అని పేరు మీరు విన్నారీ కథ ఏమిటి మనస్సు నుంచి సూక్ష్మ శరీరము స్థూల శరీరము స్థూల శరీరం సూక్ష్మ శరీరం నుంచి పుట్టింది అంటే దేహము మనస్సు నుంచి పుట్టింది సూక్ష్మ శరీరం నుంచి పుట్టింది అజ్ఞాన కాలం శరీరం నుంచి పుట్టింది అంటే ఏమిటి మనస్సు ఎక్కడి నుంచి కుట్టిన అజ్ఞానం నుంచి పుట్టింది మనస్సు అజ్ఞానము యొక్క ముద్దు బిడ్డ దేహము మనస్సు యొక్క బిడ్డ అది దాని పరంపర క్రమం కాబట్టి దేహము ఇది నా దేహం అది దేహము కాదు ఇది కొంచెూ కాళ్ళు కాళ్ళు అంటే కాళ్ళు అదంతా కూడా రాయ స్మరకు కురిచిది కొత్తి కడుపు ఆపహ ఉదరము అగ్ని చెస్ట్ వాయు త్రోటండబో ఆకాశూతాను దేహం అని దేహం అని మనం పెట్టుకున్నాం పేరు దిష్టి బొమ్మని మనం పెట్టుకున్నాం పేరు అది దిష్టి బొమ్మయా లేకపోతే వెదురు బొద్దలు గడ్డి గోదే సంచి ఏడంత మూడది ఇప్పుడు దిష్టి బొమ్మని నీరు పెట్టుకున్న పేరు తప్ప అది అది అది దాన్ని అడగండి నువ్వేమిటని అడగండి సపోజ్ అది తెలివైందైతే ఏమని చెప్తుంది నేను వెదురు వెదురు బద్దీలు చుట్టూ గడ్డి పైన గోధ సంచి అది నేను అని చెప్తుంది దానికి మనం దిష్టిబొమ్మను పెరిగారు అలాగే ఇది ఈ దేహము ఇది ఇది పంచభౌతికము పంచభూతముల యొక్క సమ్మేళనం దానికి మనం ముద్దు పేరు దేహము అనిచేత దేహము అజ్ఞాన కల్పితము చూడండి ఆ ప్రతిపాదన అటువంటి అజ్ఞాన కల్పితము కల్పితమైన దేహమును ఆత్మస్వరూపంగా వీడు స్వీకరిస్తాడు ఆత్మత్వేన అది అది నేనే అనుకుంటాడు అజ్ఞానం చేత తనే అని అనుకునేటువంటి ఆ దేహమును ఉద్దేశించి ఆ దేహమును ఒక రిఫరెన్స్ పాయింట్గా పెట్టుకోవాలి ఇప్పుడు బయట అంటే దేనికి బయట అని ప్రశ్న ఉంటుంది ఇప్పుడు కారు బయట ఉంది అంటే దేనికి బయట ఉన్నట్లు ఇంటికి బయట ఉన్నది లేకపోతే కాంపౌండ్ వాళ్ళుకి బయట ఉంది కాదు లోపల ఉందంటే ఒంటింట్లో ఉందని కాదు కాంపౌండ్ వాళ్ళుకి లోపల ఉంది అని అర్థం కాబట్టి అలాగే ఈ రిఫరెన్స్ పాయింట్ ఉంటుంది బయట లోపల అనేదానికి రిఫరెన్స్ పాయింట్ ఉంటుంది అది అపేక్షయ అంటే అర్థం అది రిఫరెన్స్ టు అని సో ఈ అజ్ఞాన కల్పితమైన దేహమునే దేహమే నేను అని వీడు అనుకుంటున్న సందర్భంలో ఆ దేహమును రిఫరెన్స్ పాయింట్గా చేసుకుని తమేవ అవధిం కృత్వ దాన్ని లిమిటింగ్ పాయింట్ గా చేసుకునే అది రిఫరెన్స్ దేహము రిఫరెన్స్ అండ్ దట్ ఈస్ ది లిమిట్ ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ రిఫరెన్స్ అండ్ వె రిఫరెన్స్ ఎన్స్ దైట్ ఉన్న బహితి విత్ ఇన్ దట్ రిఫరెన్స్ అంత ఈ వ్యవస్థ కాబట్టి ఆ దేహమునే అవధిగా చేసుకోవాలి అంటే హద్దు దేహమే హద్దు అంటే చర్మమును హద్దుగా చేసుకునేది చేసుకు అప్పుడు మనం ఏమంటున్నాము బాహి అని అనుకున్నాం వాస్తవంలో ఆత్మస్వరూపానికి బయట ఏమీ లేదు అంత ఆత్మస్వరూపమునందే ఉన్నది నిన్న మనం చూసినాము సర్వము చైతన్యమునందే గలదు చైతన్యమునందు సర్వము ప్రకాశిస్తోంది అంటే అర్థం సర్వము చైతన్యమునందే అధిష్ఠితమై ఉన్నది చైతన్యానికి బయట ఏమీ లేదు కాబట్టి ఇక్కడ బహి అంటే చైతన్యానికి ఆత్మకి బయటని కాదు దేహమే ఆత్మని అనుకుంటే అప్పుడు ఆ దేహమును అవధిగా చేసుకుని దానికి బయట అని మనం ప్రయోగం చేస్తున్నాం త్యగాం అపేక్ష దేహమేవ అవధిం కంతే ఈ బహి అంతః అన్నదానికి ఈ రకమైన ముద్దైన వివరణ మీకు ఎక్కడా కనపడదు ఇక్కడ ఒక్కతోటే కనపడదు శంకర భాష్యాలు భాష్యాల్లో అలాంటి ప్రత్యేకతలు ఉంటాయి కొన్ని వివరణలు అక్కడే కనపడతాయి ఇంకెక్కడా దొరుకుతాయి ఇప్పుడు లోపల ఇప్పుడు లోపల అంటే దేనికి లోపల ఇప్పుడు లోపల అంటే మళ్ళీ రిఫరెన్స్ పాయింట్ ఏమిటి రిఫరెన్స్ పాయింట్ ఏమిటంటే ప్రత్యేగాత్మ రిఫరెన్స్ పాయింట్ ఈసారి ప్రత్యేగాత్మ అంటే ఏమిటి మీరు అంతర్ముఖంగా నేను ఎవరు అది ప్రశ్న వేసుకుంటూ లోపలికి పోవాలి లోపలికి పోవాలి ఇంక బయటికి వెళ్ళకూడదు ఇప్పుడు మొదలు పెట్టండి నేను ఎవరు ఇదిగో ఈ దేహం అనుభవానికి వస్తోంది దేహం అనుభవానికి వస్తోంది కనుక ఏ చైతన్యంలో దేహం అనుభవానికి వస్తుందో ఆ చైతన్యం నేనవు కానీ దేహము నేను కాదు దేహాన్ని బయట పెట్టు బయట కొంచెం లోపలికి వెళ్ళండి అప్పుడు కాళ్ళు చేతులు వాక్కు మొదలైన కర్మేంద్రియములు అనుభవానికి వస్తున్నాయి దేహము కంటే సూక్ష్మం నేను ఈ కర్మేంద్రియములను ప్రేరితం ప్రేరేపించే ఆ ఆత్మ చైతన్యమే నేను అవుతాను కానీ నాకు తెలుస్తూ ఉండే నాకు అనుభవానికి వచ్చే కాళ్ళు చేతులు వాక్కు మొదలైన కర్మేంద్రియములు నేను కాదు అన్నాను పక్కన పెట్టండి లోతుగా వెళ్ళండి జ్ఞానేంద్రియములు కన్ను చెవి ముక్కు ఇత్యాదయ ఇవన్నీ కూడా చైతన్య స్వరూపుణ్ణి నా ఎందు ప్రకాశిస్తున్నాయి కనుక ఇవి ప్రకాశ్యములే కానీ నా స్వరూపము కాదు జ్ఞానేంద్రియములను పక్కన పెట్టండి ఇంకా లోపల వెళ్ళండి అలా వెళుతూ ఉండాలి దీని పేరుక్ అని అంటారు గతి అంచుగత అంచే అక్క అవుతుంది సో వెనక్కి వెళుతూ ఉండాలి అలా జ్ఞానేంద్రియాలను నిషేధించారా ఇప్పుడు ఇంకా మనస్సు దగ్గరకు వస్తారు మనస్సు అంటే ఏమిటి సంకల్పాలు వికల్పాలు కోపాలు తాపాలు అదే మనస్సు ఉంటాయి ఇంకా అంతకంటే ఉంటాయి మనస్సు కోపాలు తాపాలు ఉంటాయి పెళ్లి వెళ్ళి వచ్చారనుకోండి పెళ్లి వాళ్ళు సంతి ఇదేమో కోపాలు తాపాలు వాళ్ళకి మంచి ఏర్పాట్లు చేశారు మామూలు తక్కువ ఏర్పాట్లు చేస్తారు ఏదో ఉంటాయి కోపాలు తాపాలు పెళ్ళిళ్ళకి అలా వెళ్ళొచ్చు అంటే ఈ రాజద్వేషాలు కోపాలు తాపాలు నిండా ఉంటాయి ఇంకా అలా పరిమితులు నష్టమో అలా వెళ్ళకూడదు కన్యాదాత కూడా వాళ్ళు బరువు అది వేరే సంగతి కనుక సో అదే మనస్సు అంట ఈ కోపాలు తాపాలు రాగాలు ద్వేషాలు ఇంకే ఇంతే ఉంది మహాభాగ్యం అదే కదా మనస్సు అవన్నీ మీకు తెలుస్తూనే ఉంటాయిగా కోపం వచ్చింది అనుకోండి కోపం వచ్చినట్టు మీకు తెలుస్తూనే ఉంటుందిగా ఎదరవాడికి తెలియడానికి కొంత టైం పడుతుంది కానీ మీకు ముందే తెలుస్తుంది అలాగే తాపం ఉందనుకోండి మీరు కొంచెం నవ్వు ముఖానికి నవ్వు పులుముకుంటే మీ లోపల ఉన్న తాపం గురించి ఎద్రవాడికి తెలియదు కానీ మీకు తెలుసుకోండి కాబట్టి మీ చేతి తెలియబడుతూ ఉంది కనుక ఈ మనోవృత్తులు ఏవి కూడా ఆత్మస్వరూపము కానీ కావు అని వాటిని విశ్లేషించండి ఇంకా లోపలికి వెళ్తే బుద్ధి బుద్ధి సంస్కారములు విజ్ఞానము ఇవన్నీ ఉంటాయి పాండిత్యము ఇవన్నీ బుద్ధిలో ఉంటాయి వ్యాకరణ సూత్రాలు బుద్ధిలో ఉంటాయి మనస్సులో ఉన్నాం మనస్సులో కోపాలు తపాలు ఉంటాయి బుద్ధిలో వ్యాకరణ సూత్రాలు అక్కడ ఉంటాయి సో అది బుద్ధి ఈ బుద్ధి కూడా మనం దాన్ని నిర్మాణం చేస్తాం చిన్నప్పటి నుంచి కేజీ వన్ కేజీ టూ ఇది కేజీలు పెరిగే కొలిసి బుద్ధి కూడా నిర్మాణమైనది కాబట్టి అది కూడా నాకు తెలుస్తూ ఉన్నది నా స్వరూపము కాదు బుద్ధిని తిరస్కరించండి నిషేధించండి ఇంకా లోపలికి వెళ్ళండి అహంకారము అని ఉంటుంది దేహ అభిమానాన్ని బట్టి వచ్చినటువంటి ఈగో ఇది కూడా నాకు తెలుస్తూ అహంకారం ఉన్నప్పుడు ఓహో నా అహంకారంతో నేను అలా ప్రవర్తించాను క్షమాపణ చెప్తాడు మనం క్షమించండి అంటాను అప్పుడు అలా ఇంట్లో చేసేవంటే ఏదో అహంకారంతో చేశానండి మనల్ని క్షమించండి అంటే ఇప్పుడు అహంకారం తగ్గినట్టే కదా మరి క్షమించమన్నాడంటే అహంకారం తగ్గింది కదా అంటే మరి అహంకారం తగ్గింది తగ్గింది అన్నది అతగాడికి తెలుస్తూ ఉంటుంది కదా తగ్గి తగ్గబట్టే తగ్గిందని తెలిసి క్షమాపణ చెప్పాడు కదా కాబట్టి అహంకారం కూడా స్వరూపం కాదు కూడా కల్పితమే అది కూడా ఆత్మ కాదు అనాత్మయే మహాభూతాన్ని అహంకార ఇంత అనాత్మ వర్గంలో క్షేత్ర వర్గంలో పడతాయి అవన్నీ కూడా కాబట్టి అహంకారం నేను కాదు చిన్నపిల్లలకి అహంకారం ఉండదు నిద్రపోతుంటే అహంకారం ఉండదు ధ్యానం చేస్తే అహంకారం ఉండదు పాఠం చదువుతుంటే అహంకారం ఉండదు పాఠం అయిపోయిన తర్వాత నేను గొప్ప పాఠ గొప్పగా చదివానని అప్పుడు అహంకారం తప్ప చదువుతుంటే అహంకారం ఉండదు కాబట్టి మీరు ఉంటారు అహంకారం కూడా మీ కాదు దాన్ని కూడా తెలుస్కరించండి ఇంకా ఏం మిగులుతుంది ఈ దేహం మొదలుకొనే అహంకారం వరకు ఉండే ఈ క్షత్రవర్గం అంతా కూడా ఏ వెలుగులో వెలుగుతో ఉన్నదో ఏ చైతన్యపు వెలుగులో ప్రకాశిస్తోందో ఆ చైతన్యపు వెలుగే నేను దానికే ప్రత్యేగాత్మ ఇప్పుడు ఆ ప్రత్యేగాత్మని రిఫరెన్స్ పాయింట్గా పెట్టుకోండి దేహమును అవధిగా పెట్టుకోండి ఈ ప్రత్యేగాత్మకి దేహానికి మధ్యలో ఉన్నవన్నీ కూడా అంతః అంటే మధ్యలో ఏమున్నాయి చర్మల్ని అవధిగా చేసుకుంటే చర్మం లోపల ఉండే మధ్య మాంసాది స్థూలదేహము కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము ఇన్ని ఉన్నాయి ఏది ప్రత్యేకాత్మని అవధిగా అపేక్ష చేసి రిఫరెన్స్ పాయింట్ పెట్టి దేహాన్ని అవధిగా పెట్టి చూసినట్లయితే ఈ ఆరు ఈ ఆరింటికి అంతః ఈ అంతః బహి అంతటా కూడా ఆ పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు సరిపోతుంది బహి అంతశ్చక్తే మధ్యే అభావే ప్రాప్తే ఇదముచ్యతే బయట ఉన్నాడు పరమాత్మ లోపల ఉన్నాడు కానీ మధ్యలో లేడు సమస్య మధ్యలో లేడ అదే ఒక ఇబ్బంది రావచ్చు కదా నువ్వు గోపి అనే ఒక మాట ఉంది గోడ మీద పిల్లి అంటారు ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నారు ఈ పార్టీలో ఉన్నారా ఆ పార్టీలో ఉన్నారా ఇంకా నిర్ధారణ కాలేదండి ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అనౌన్స్ చేశారు వీళ్ళు ఇంకా ఈ ప్రత్యర్థుల అంటే పోటీదారుల యొక్క లిస్టులు తయారవుతున్నాయి ఈ పార్టీల వాళ్ళందరూ తమ తమ క్యాండిడేట్స్ ఇంకా నిర్ధారణ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సమయంలో వారిని అయా మీరు ఏ పార్టీలో ఉన్నారు అని అడగడం సబబు కాదు వారు ప్రస్తుతం గోడ మీద కూర్చొని ఉన్నారు ఏ పార్టీ వాళ్ళు టిక్కెట్ ఆ పార్టీలోకి జంప్ చేస్తారు అది మధ్యే అయారాం దయారాం మధ్యలో కూర్చుంటారు ఎటు వీలుంటే అటు దూముతారు అలాంటి వాళ్ళు ఉంటారు కదా కాబట్టి ఇప్పుడు పరమాత్మ లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అంటే మధ్యలో లేడన్నమాట అన్నో డౌట్ ఆ డౌట్ వస్తే అలాగొద్దాయా మధ్యలో కూడా ఉన్నాడు అని చెప్పడం కోసమని అచరం చరమేవచ అచరం చరమేవచ ఎత్ చరాచరం దేహాభాసమీ తదేవ జ్ఞేయం యథా సజ్జు సర్పాభాస ఇప్పుడు దేహము అనే పెట్టుకుంటే బయట ఉన్నది స్థూల దేహమును అవధిగా చేసుకోండి స్థూల దేహాన్ని అవధి చేసుకుంటే బయట పరమాత్మ ఉన్నాడు స్థూల దేహాన్ని అవధిగా చేసుకుంటే అటు అంతరాత్మ వరకు అప్రత్యగాత్మ వరకు పరమాత్మయే ఉన్నాడు మరి మధ్యలో ఉంది ఈ స్థూల దేహం అవధి రూపంగా ఉండే స్థూల దేహము మధ్యలో ఉండే ఇప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఈ కాంపౌండ్ వాళ్ళ లోపల ఉన్న ఏరియా మందే కాంపౌండ్ వాళ్ళు కూడా మనదే అని చెప్తారు పక్క వాళ్ళు కట్టారా కాంపౌండ్ మనం కట్టావా అంటే మనమే కట్టాము కాంపౌండ్ వాళ్ళు మనదే వాళ్ళకి కాదు అన్నట్లుగా ఇప్పుడు ఈ కూడా దేహమును కూడా పరమాత్మయే వ్యాపించి అది మధ్యలో ఉంది దేహములు రెండు రకములు కదిలే దేహములు కదలని దేహములు ఈ రెండు రకములు కూడా దేహములను కూడా ఆ పరమాత్మయే వ్యాపించి ఉన్నారు అయితే దేహమనేది యథార్థమా పరమాత్మ యథార్థమా దేహం పరమాత్మే యథార్థం దేహం అనేది యథార్థంగా అది సత్యం కాదు అది ఇందాక మనం చేశాను ఇంకేతనే ఆయన ఏమనేసేసుకున్నారు దేహాభాస అనేసుకున్నారు దేహము అంటే ఇంకేలాగంటే ఆభాస పదాన్ని మీరు అర్థం చేసుకోండి మీకు సినిమా దృష్టం ఉంటారు సినిమా దృష్టి అక్కడ నాయకుడు ఉన్నాడా నాయకుని ఆభాస ఉన్నదా నాయకుని ఆభాసం నాయకుడు అక్కడ ఎందుకుంటాడు నాయకుడు ఆయన బంగాళాలో ఎక్కడో ఉంటాడు కదా ఆయన బంగాళా ఏదో ఉంటుందో అక్కడ ఉంటాడు మరి తెర మీద ఎవరు ఉన్నారు నాయకుని ఆభాసం ఉంటుంది ఇప్పుడు శకుంతల దుష్యంతుల యొక్క గాస సినిమా తీశారు అనుకోండి ఇప్పుడు దుష్యంతుడు ఉంటాడు ఆ తెర మీద దుష్యంతుని ఆభాసం ఉంటున్నాడు దుంధుని ఆభాసం ఉంటుంది దుష్యంతుడు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయాడు ఈ వ్యక్తుడు దుష్యంతుడు ఎక్కడి దుష్యంతునే ఆభాస మాత్రమే పడుతుంది అలాగే ఇంకో దృష్టాంతం ఆభాస అంటే తెలిసింది కదా మీకు సో ఆభాస్ అంటే వేజ్ వివేజ్ ఇప్పుడు రజ్జు సర్పాభాస అంటున్నాను సో చూడండి ఆ దేహానికి ఎటువంటి దృష్టాంతాన్ని ఇచ్చారు ఇప్పుడు రజ్జు త్రాడు పాముగా భాసిస్తూ ఇప్పుడు రజ్జువు త్రాడును చూసి పాము అని భ్రమపడిన సందర్భంలో అక్కడ సర్పముంటుందా సర్పాభాస ఉంటుందా సర్పాభాసం కాబట్టి రజ్జువునందు సర్పమున్నది అనుకోకూడదు రజ్జువునందు సర్పము యొక్క ఆభాస కాలదు అదేవిధంగా ఆత్మ చైతన్యమునందు పరమాత్మ చైతన్యమునందు దేహము అనే ఆభాసం ఉన్నది పరమాత్మ చైతన్యం కానీ ఎందు దేహాభాస మాత్రమే కాలదు కాబట్టి దేహాభాసను కూడా జగత్ అనేది కూడా ఒక ఆభాసే విషారూపమైన జగత్తు కూడా ఆభాసే ఈ జగదాభాసను వ్యాపించి ఏది ఉన్నది ఆత్మచైతన్యమే గలదు దేహము లోపల ఉండే ఇంద్రియముల ఆభాసను వ్యాపించి ఏమి ఉన్నది ఆత్మ చైతన్యమే గలదు దేహాభాసను కూడా వ్యాపించి ఆత్మచైతన్యమే గలదు కాబట్టి పరమాత్మ తక్క తక్కువ అంటే తప్ప అనర్థం పరమాత్మ తప్ప మరి ఏది లేది ఉన్నది పరమాత్మే ఇది ఎలాగంటే సినిమా చూసుకున్నప్పుడు తెర మీద ఏది ఉన్నది ప్రకాశము తప్ప ఇంకేదీ లేదు అయ్యో నాయకుడు ఉన్నాడండి నాయకాభాస ఉన్నది నాయకుడు కాదయ్యా నాయకాభాస నాయిక చాలా సుందరమైన యువతి నాయిక ఉన్నది నాయిక కాదండి నాయికాభాస డ్యాన్సు ఉన్నది డ్యాన్స్ కాదయా డాన్స్ ఆభాస కాబట్టి అయితే మరి ఈ ఆభాసలన్నింటినీ వ్యాపించి ఏది ఉన్నది ఆత్మ ప్రకాశమే గలదు అదేవిధంగా ఈ జగత్ అనేటువంటి ఆభాష ఆ జగత్తు బహిహీ అనడానికి అవధిగా ఉన్నటువంటి దేహము అనే ఆభాష దేహములకు లోపల అంతరాత్మ వరకు వెళ్ళి అక్కడ ఆగాలి అహంకారము వరకు అహంకారం కూడా ఆభాషయే ఈ ఆభాషాలన్నిటినీ వ్యాపించి ఆత్మ చైతన్యమే గలదు తర్వాత ఎది అచరం చరమేవ్యవహార విషయం సర్వం జ్యేయం కిమర్థం ఇదమితి నవై న విజ్ఞేయం అంతా పరమాత్మయ్య వ్యాపించి ఉంటే మరి అందరికీ మనం ఇప్పుడు రెండో లైన్కి వచ్చాం మొదటి లైన్ పుట్టేది రెండో లైన్కి సో మరి అందరూ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అనంతరం పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నప్పుడు అందరూ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని ఒక ప్రశ్న లేవనెట్టుతున్నారు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇంకో తోట ఏమన్నాడంటే మయా తత మిథం సర్వం జగద్ అలాంటి మాట ఇక్కడ కూడా ఈ జగత్తంతా కూడా రచయిత వ్యాపించబడి ఉన్నది ఇప్పుడు దేవుడు ఎక్కడా అన్వేషణ అది టాపిక్ దేవుడి యొక్క ఈశ్వరాన్వేషణ అంట ఈశ్వరుణ్ణి అన్వేషించాలి ఈశ్వరుణ్ణి అన్వేషించే పద్ధతి ఔపనిషదులకు చాలా విలక్షణమైన పద్ధతి మేము ఔపనిషదులము అని చాలా ఒక రకమైన శ్రద్ధతో చెప్పి మాట మేము ఔపనిషదులము మా ఈశ్వరుని యొక్క భావన చాలా విలక్షణంగా ఉంటుంది లోకంలో ఉండేవారి యొక్క ఈశ్వర భావన రకరకాలుగా ఉంటుంది ఈశ్వరుడేదో కొండ మీద ఉన్నాడు లేకపోతే నదిలో ఉన్నాడు నది ఒడ్డులో ఉన్నాడు అంటూ ఈ రకంగా లోకంలో ఏవేమో భావనలు ఉంటాయి అవన్నీ కూడా ఆయా సందర్భాల్లో బాగానే ఉండొచ్చు కూడా ఆ భావనలో గుండా పయనించి ఈ ఉపనిషత్తులోకి రావాల్సి ఉంటుంది కానీ మేము ఉపనిషత్తులోకి వచ్చి ఉన్నాము మేము ఔపనిషదులము అలా వయం ఔపనిషద ఉపనిషద అని పదప్రయోగం అవుతాం అంటే మేము ఉపనిషదులము ఉపనిషత్తులో చెప్పినటువంటి ఆత్మస్వరూపాన్ని పరమాత్మస్వరూపాన్ని మేము దర్శించేటువంటి అన్వేషణ చేసి వాళ్ళు చేతనే ఒక ఉపనిషత్తులో కూడా ఒక శిష్యుడు గురువు వద్దకు వెళ్ళి ఔపనిషదం పురుషం పృచ్ఛామి అని అడుగుతారు పురుష అంటే పూర్ణ ఈశ్వర పూర్ణ ఈశ్వరుడు చెప్పండి అని అడిగారు అనుకోండి అడిగితే ఎవరూ వాళ్ళు చెప్తారు మనం వైష్ణవుల దగ్గరికి వెళ్ళి అయ్యా పురుషం పృచ్ామి అంటే పురుషోత్తముడు నారాయణుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీపతి అని వాళ్ళు చెప్తారు అదే మీరు శైవుల దగ్గరికి వెళ్ళి లింగాయత్తుల దగ్గరికి వెళ్ళి అయ్యా పురుషం పృచ్ఛామే అడిగారు అనుకోండి అంటే శివుడయ్యా పార్వతీ దేవత కలిసి సంధ్యాకాలంలో నాట్యత తాండవం చేస్తూ ఉంటాడని వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు అయ్యప్ప భక్తులను అడిగితే ఇంకేమీ మీరు డ్రెస్ వేసుకోండి మనం వెళ్ళిపోదాము అక్కడ శబరిమలలో ఉంటాడు దర్శనం చేసి వాళ్ళు చెప్తారు ఇలా ఎవరికి చూసినట్టుగా వాళ్ళు చెప్తారు ఉపనిషదుల యొక్క అన్వేషణ ఈశ్వరాన్వేషణ చాలా విలక్షణంగా ఉంటుంది వీళ్ళు ఏమంటారంటే ఈశ్వరుడు ఎక్కడ ఉండడమేమో మయా తతమిదం సర్వం జగత్ నా చేత ఈ జగత్తంతా కూడా తతం అంటే వ్యాప్తమై ఉన్నది నా ఈ జగత్తంతా కూడా వ్యాప్తమై ఉన్నది ఇక్కడ మయాత అన్నదాన్ని మయా ఆ తతం అని విడదీసినా నష్టమైంది సవర్ణ విర్జసంధిలో అన్నీ నడుస్తాయి కానీ అలా లేదు తతం ఉంది మామూలుగా పుస్తకాల్లో అలాగే ఉంది అలాగే స్వీకరించవచ్చు ఆ సమంతాత తతం అని కూడా చెప్తే తప్పేం కాదు సో నాచేత అది నా చేతనే వ్యాపించబడి ఉన్నది ఇప్పుడు వీడు సముద్రపు రోడ్డును కూర్చుని నీళ్లు ఎక్కడున్నాయని నీళ్ళు ఎక్కడున్నాడు అంటే నీళ్ళు తవ్వుతున్నాడు అలా ఉందో శ్లోకం నాకు గుర్తులేదు మీరు సముద్రపు రోడ్డును ఉండి నీళ్ల కోసం నీళ్ళు తవ్వుతున్నాడు అరే పడుకోండి సముద్ర వద్ద నదీ అండి ఎంత తాగి నీళ్లు కావాలి కదా తీరములో ఉండి మిని తవ్వడం ఏంటండి మిగిలి తవ్వడం ఎందుకు అలా అడుగుమైనా నీలలో పడతాం వెళ్ళి అడుగు వేస్తే నీలలో మీలు తవ్వడం ఏంటి మనుషులు ఆ విధంగా పరమాత్మ సర్వవ్యాపకుడై ఉండగా ఆ ఈశ్వరుణ్ణి అన్వేషిస్తూ ఉంటారు ఒక్కొక్క హాటు ఉండే బందే మైతో తేరే పాస్ ఈశ్వరుణ్ణి వెతుకుతూ ఉంటారు ఒకవేళ నాడు త్వద్త్రయా వ్యాపకతా సతా నేను ఓ ఈశ్వర నీ ఎడల మూడు అపరాధములు చేశాను ఏమిటవి నిన్ను దర్శించడానికి యాత్ర చేశాను యాత్ర చేయటం ద్వారా నీవు సర్వవ్యాపకుడు అనే సత్యాన్ని నేను విస్మరించి అపరాధం చేశాను అలాగే ఇంకో రెండు అపరాధాలు ఏవో నిన్ను తెలుసుకునే ప్రయత్నం చేయటం ద్వారా రెండో ఇప్పుడు గుర్తొచ్చింది నిన్ను తెలుసుకునే ప్రయత్నం చేయటం ద్వారా నీవు మనోవాకులకు అతీతుడవు అనేటువంటి విషయంలో అపరాధం చేశాను నిన్ను వర్ణించే ప్రయత్నం చేయడం ద్వారా నీవు వాక్కులకు అతీతుడవు అనే సత్యాన్ని విస్మరించి అపరాధం చేశాను త్రివిధాపరాధం శంభో క్షమస్వ అనే అప్పయ్య దీక్షితులు గారు ఎక్కడో అంటారు కాబట్టి ఈశ్వరుడు ఎక్కడున్నాడేమిటి ఎక్కడున్నాడనే ప్రశ్నే తప్ప అసలు ఎక్కడ లేడు అనాల్సింది పోయి ఎక్కడున్నాడు అని వీడు అన్వేషిస్తూ ఉంటాడు ఔపనిషత్తులైతే వాళ్ళు ఢంకా బజాయించి చెప్తారు ఏమని ఈశ్వరుడు సర్వత్రా ఉన్నాడు మయా తత మిదము సర్వం ఈ సర్వము కూడా నా చేత వ్యాప్తమై ఉన్నది సర్వం జగత్ మరి అయితే ఈశ్వరుడే ఉంటే అదే అంటున్నారు అచరము చరము కూడా ఈశ్వరుడే వ్యవహార విషయమైన సర్వము అంటే లోపల బయట వ్యవహారం అంటే అదే లోపల బయట అంటే లోపల మనస్సు బయటేమో పదార్థము ఇదే వ్యవహార విషయం వ్యవహారంలో విషయమయ్యేటువంటి సర్వము ఉంటే లోపల బయట అచరమునందు చరమనందు లోపలా బయట కూడా ఆ పరమాత్మయే వ్యాపించి ఉండగా కిమర్థం ఇదమితి సర్వహీన విజ్ఞేయం ఆ పరబ్రహ్మను ఇదిగో పరబ్రహ్మ అని అందరూ తెలుసుకుని ఉండాలి కదా సో అందరూ తెలుసుకుని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ఒక ఆయన వెళ్తున్నాడు వేగంగా పోతున్నాడు ఏమన్నా ఎక్కడికి వెళ్తున్నారంటే ఆకాశమును పట్టుకోవడం కోసం వెళ్తున్నారు అంటే అప్పుడు విన్నవాడు చెప్పాడు వాడు వెన్నవాడ ఆకాశంలో పట్టుకోవడానికి కోసం నువ్వు వేసిన మొదటి అడుగు ఉన్నదే ఆ అడుగు ఆకాశంలోనే వేస్తున్నావమ్మా నువ్వు కాబట్టి జనులు అలా ఉంటారు ఒకడు ఆకాశాన్ని వెతుక్కుంటూ పోతున్నాడు అంటే ఎవరో చెప్పారు ఆకాశం కాశీలో ఉంటుందండి అక్కడికి వెళ్ళండి అయిన అంటే అప్పుడు రైలు టికెట్ పోతున్నాడు ఆకాశాన్ని పట్టుకున్నాడు ఆకాశం అంటే బ్రహ్మ